ఐదో విద్య భవిష్యత్తును తెలియజేసేది పదకొండు వందల ఎనిమిది సార్లు జపించిన సిద్ధియోగును రాత్రి నిద్రించే ముందు నూట ఎనిమిది సార్లు మరలా ఈ మంత్రమును జపించిన సుమనసన దేవత భూత భవిష్యత్తు వర్తమాన కాలములను గురించి అడిగిన ప్రశ్నలను గురించి సమాధానం తెలుపును మూలమంత్రము ఆం నమో సుమయే సుమయే సుమణసే సుసుమణే టహహస